సంకీర్తన సంఖ్య నాలుగు వందల యాభై ఏడు పట్టినదెల్లా బ్రహ్మము దట్టభుజడుకి దైవం బేలా పట్టినదెల్లా బ్రహ్మము ఘనయాచకునకు కనకమే బ్రహ్మము తనువే బ్రహ్మము తరువలికి ఎనయ కాముకునకు ఇంతులే బ్రహ్మము తనలో విలిగేటి తత్వం బేలా ఆకటివానికి అన్నమే బ్రహ్మము లోకమే బ్రహ్మము లోలునికి ైకుని కల్మికి కాలమే బ్రహ్మము శ్రీకాంతునిపై చింతదీలా భువి సంసారికి పుత్రులే బ్రహ్మము నవమిందరికిది నడచేది ఇవలను శ్రీవేంకటేశుదాసులకు భవము అతని కృపే బ్రహ్మము